స్తోత్రంనైనా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి నీకెంతో వందాలేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవ నీకే స్థుతులు స్తోత్రమైనా ఈ ఘర్షణ కాలమంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు మాకందరికీనైనా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మాకు అనుగ్రించినారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న గొప్ప దేవ నీకెంతో వన్నాలు ప్రభ కృతజ్ఞత స్థుతులు ఘనత మహిమా ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకోవడం ఇక సాయంకాల సమయనైనా మరోసారి ప్రభ మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా దేవా ఇసయ మీక సన్నిధి కాంతిమపై ప్రకాశంప చేయండి మీ వెలుగుతు మమ్మలు ఇంపండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం దేండి వాక్యం లేని సత్యం మీ గ్రహించలాగన మా ఆత్మీయ మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ పాటల ద్వారా మహింపొందండి ప్రవ్వ రానే నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రవ్వ ఈ ఆరదన మీరే ఆధిపత్యం నడిపించి మీ ఆత్మ నడిపించి సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాదర్శనం తొండ్రి ఆమెన్ How great the chasm that lay between us how high the mountain i could not climb in desperation i turned to heaven spoke your name into the night then through the darkness Your loving kindness through through the shadows of my soul the work is finished the end is written Jesus Christ my living God who could mend sin so great a mercy What heart could fathom such boundless grace? The God of ages stepped down from glory to wear my sin and bear my shame. The cross has spoken, I am forgiven. The King of kings. He calls me his own beautiful savior I'm yours for ever Jesus Christ my living God hallelujah praise the one who set me free hallelujah death has lost its grip on me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 Des and wish on in your name Jesus Christ my living who Then came the morning that sealed the promise your buried body began to breathe out of the silence the roaring lion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 Jesus Christ, my living hope, O oh God, You are my living hope. Hallelujah. Praise the Lord. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. ప్రభా ఈ లోకంలో ప్రభావ ఎక్కడైనా కూడా ప్రభాను అక్కడే నమ్మదగిన దేవుడు ప్రభా మేము నమ్మదగిన వారం కాకపోయినా ప్రభా మమ్మల్ని ప్రేమించి నాయన ఇచ్చిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు చేస్తుంటున్నాం ప్రభా మేము నమ్మకంగా ఉండి మీ వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని ముఖ్యంగా నిన్ను తెలుసుకొని మమ్మల్ని పరీక్షించుకొని మా నడతను ప్రతి ఒక్క విషయంలో నా తను నేను అనుసరించి నడుచుకోవటం సహాయం అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె దేవిని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మరి మీ అందరికీ వందనాలు మరి దేవిని నమ్మిన ప్రతి వారి గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాలని దేవుడు మరి మనతో మాట్లాడటకు మరి మన ఆయన లేఖనాలను మనము తెలుసుకోవటకు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే క్రైస్తవుని గుణ లక్షణాలు ఏ విధంగా ఉండాల క్రీస్తులు ఏ విధంగా కట్టబడి ఉండాల అనే విధానము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనుషుడు ఎందుకంటే తనకు తానే మరి బలి వి పశువుగా అర్పించుకున్న చివరి బొట్టు వరకు కాల్సిన క్రీస్తును మాత్రమే మనము అంగీకరించేవారిగా మరి ఎవరిని కాదు ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు కాడు కాబట్టి మన గుణ లక్షణాలు ఆయనను పోలి నడుచుకునే వారిగా మరి స్థిరమైన పునాదిగా మరి ఆయన ఉన్నప్పుడు మనం కట్టబడ వారిగా ఆయన యందు మనం అంట కట్టబడిన వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మొదట ఒకటో పేతురు రాసిన పత్రిక ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుంచి మాట్లాడుతున్నాడు ఒకటో పేతుడు రాసిన పత్రిక పద్దెనిమిదో అధ్యాయం ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనము మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని అంటున్నాడు మన వ్యర్థ ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయో మనము గమనించుకునే విధంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనే ఎందుకంటే మన పాపముల నిమిత్తమై ఆ పరిశుద్ధుడు చెందించిన అమూల్యమైన రక్తం చేతనే అనగా నిర్దోషమును నిష్కలంకంగానో నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు అంటున్నారు పేతురు మరి అది అమూల్యమైనది ఆ రక్తము నిర్దోషమైందంట నిష్కలంకము అది గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనము విమోచింపబడ్డామని మీరు ఎరుగురు ఎరుగుదురు కదా అంటుంటాయను మనకు తెలుసు కదా అంటున్నాడు మరి మన పాపాల నిమిత్తమే ఆయన తలవరి రక్తము కార్చి ఉన్నాడు ఆయన చివరి పొట్టు వరకు మనకు ఆయన కాసిన రక్తం దారిని మనము విమోచింపబడ్డాం అని మర్మకూడదు అందుకనే ఆయన అమూల్యమైన రక్తం అంటుంది అమూల్యమైనది రక్తము నిర్దోషమైన రక్తము నిష్కలంకమగు రక్తము అది గొర్రెపిల్లం అంటే గొర్రెపిల రక్తం అంట రక్తం చేతునే మనము విమోచింపబడుతుంది మీరెరుగుదురు కదా అంటున్నాడు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడంట మన కొరకు కానీ తను మృతులలో నుండి లేపి లేపి తనకు మహిమనిచ్చిన దేవిని ఎడల తన ద్వారా యేసుక్రీస్తు ద్వారా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్ష పరచబడ్డాడు మనము మరి ఈయన జగత్ పునాది మునిపే ఆయన నియమింపబడ్డాడంట మన పాపముల నిమిత్తం దేవుని చేత తండ్రి దేవుని చేత ఏర్పరచబడి ఈ విధంగా మన పాపల నిమిత్తమై మొదటనే ఆయన నియమింపబడినాడని ఇక్కడ మాట ఆయన తన తను మృతులలో నుండి లేపిన తనకు అంటే తండ్రికి మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చి మహిమనిచ్చిన దేవిని ఎడల ఆయనకు మహిమనిచ్చిన ఆ తండ్రి ఎడల తన దార విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డట మరి దేవుడు ప్రత్యక్ష పరచపడ్డాడు ఏసుక్రిస్తు అది మనము గమనించాలి ఇరవై రెండవ వచనంలో అయితే మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవిని మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటున్నాడు మనం ఊరమంట మీరు క్షయబీయ క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవిని వాక్యం మూలముగా అక్షయ బీజము నుంచి కొట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వముఖముగాను నిష్కపటముగాను ప్రేమించడి అంటుడు మరి మనము ఏ బీజం నుండి పుట్టిన వారం కామంట దేవుడే మాట్ మాట్లాడుతున్నాడు మీరు క్షయభుజము నుండి పుట్టినవారు కాక శాశ్వతమగు జీవము దేవిని వాక్యము మూలముగా అక్షయభుజము నుండి పుట్టిన పుట్టింపబడిన వారు గనక అంటున్నాడే కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సహోదర ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు మీరు సత్యమునకు విధేయులవుట చేత అంటే మనము దేవునికి లోబడుట చేత మీ మనస్సులను పవిత్ర పరుచుకొనిన వారై ఉండి మన హృదయాలను మనుషులను పవిత్ర పరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిష్కపటముగాను ప్రేమించుడి అంటుంది ఎందుకంటే ఇందులో అతిశయపడడానికి వీలు లేదు మనిషి ఏ విధంగా ఉన్నాడంటే ఇక్కడ కింద మాట్లాడుతుంది హృదయపూర్వకముగా పవిత్ర పరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగానో నిష్కపటముగానో ప్రేమించుడి ఏల అనగా సర్వ శరీరులు గడ్డిని గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నదంటున్నాడు అవును మరి ఎప్పుడు వాడిపోయేది తెలియదు ఎప్పుడు రాలిపోయేది తెలియదు అందుకని సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పూవు వలే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తున్నాయి అందుకని ఆ వాక్యానికి విధేయులయండి ఉండండి అంటున్నాడు ప్రేమ కలిగి ఉండండి సహోదర ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు మీకు ప్రకటింపబడిన ఈ సువార్థ వాక్యమే అంటున్నాడు మీకు ప్రకటింపబడిన ఈ సువార్థ వాక్యమే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే వేరేది కాదు ఇదే వాక్యము అని చూపిస్తున్నాడు అందుకనే మనము దేవునికి విధేయులై ఉండాలా సహోదర ప్రేమ కలిగి ఉండాల మనము దేవుడు మనకు రక్షకుడై వచ్చిన ఆయన అమూల్యమైన రక్తం ధర అతని ఆయనకు మనము సాక్షులుగా ఉండటం ప్రయత్నించాలి అదే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనం తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనములో అనగా మహాదేవుడును మన రక్షకుడును అయినా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలనని మనకు బోధించుతున్నది మనం ఏ విధంగా ఉండాలంట అనగా మహాదేవుడు అంట మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు మన దేవుడు మన రక్షకుడు కనుక మనము ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో ఎట్లా బతుకాలంట స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ప్రతిక్రియల ఎంద ఆసక్తి ప్రజలను ప్రతిక్రియల ఎందో ఆసక్తి ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసుకొను తీసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడంట ఎంత జాలిగల దేవుడు కదా మనము మన సబుద్ధిని ఆదరణ చేసుకొని ఆయనకు వ్యతిరేకమైన కార్యము ఏది చేయకుండానట్లుగా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అందుకని ఆయన తన సొత్తుగా చేసుకున్నాట తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడంట ఆయన వీటిని గూర్చి బోధించు హెచ్చరించు సంపూర్ణ సంపూర్ణ అధికారముతో తద్బోధను ఖండించుచుండుము అంటున్నాడు నిన్నవలిని తునీకరింపనీయకుము అంటుండ అంటే క్రీస్తులో మనం అంత జాగ్రత్త కలిగి ఉండాల మనము క్రీస్తులో అంత జాగ్రత్త కలిగి ఉండాల ఆయన మహాదేవుడు ఆయన మహిమ ప్రత్యక్షత గురించి మనం ఎదురు చూసేవారిగా ఉండాలి ఈ లోకంలో ఏంతో ఏం ఎలా బతకాలా ఈ లోకంలో అబుద్ధితోట నీతితోటి భక్తితోటి బ్రతుకుతుండవాలను మనం ఆ విధంగా ఉండాలని బోధించుతున్నాడు ఆయనట సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించినట మరి అటువంటి కలిగి ఉన్న మనము ఆయన నీతిని ఆయన రాజ్యమును మరవకుండా ఎప్పుడు ఆయనను స్తించి గనపరిచేవారిగా ఉండాల ఆయన నమ్మదగిన దేవుడు మరి ఎవరు ఇంకొక దేవుడు లేడు ఒకటొకరంది మూడో అధ్యాయం ఒకటొకరు అండి అధ్యాయము పదవ వచనం నుంచి ఒకటొకరండి మూడు పది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు మరి ఏంటి అవి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవిని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు మరి ఆత్మనంట అన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు మనకు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడంటే ఆ మర్మములు మరి ఏసుప్రభువే గనక మనకు తెలియపరిచాడు ఆ మర్మమును మన ఎరిగి ఆయనకు లోబడి ఆయనను స్తించి గనపరిచే సాక్షులుగా ఉండటకు ప్రయాసపడగాలి ముఖ్యంగా మనము ఒకరి ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒక మనుషుని సంగతులు అతనులోని మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి నేను తెలియను అలాగే దేవిని సంగతులు దేవిని ఆత్మకే కానీ ఎవరికి తెలియవు అంటుండ మరి దేవిని ఆత్మ మరి మనిషిలో ఉంటే మరి దేవుని విషయాలు మనకు ఆయన ఈ మర్మాలు మర్మాలు బయలుపరుస్తున్నాడు మరి మనిషి ఆత్మకు బయలుపడదు దేవుని ఆత్మ మనలోనే ఉంటే ఆ మర్మాలు మనకు తెలుసుకున్నట్టుగా బయలుపరుస్తున్నాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే అది మనకు రహస్యమైన దానిని దేవుడు మరి తెరగా దాన్ని చీల్చి మనకు ఆయన శరీరాన్ని చీల్చి దానికి తేటపరిచినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం ఎందుకంటే ఆయనే మనకు రక్షణకర్త ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు ఆయన నిజమైన జీవాహారమై ఉన్నాడు అందుకనే దేవుడు ఆయన నమ్మదగినవాడు మన రక్షకుడు మన రాజు మన కాపరి మన విమోచకుడని మనము ఇరిగి ఉండాలి ఎందుకంటే దేవుడు మరి నమ్మదగినవాడు రోమ పత్రిక పదో అధ్యాయము రోమా పది పది పదిలో రోమా పది పదిలో ఏల ఎన్నగా నీతి కలుగునట్లు ఏల ఎన్నగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును పరవు నీతి కలిగినట్లు మనుషుడు హృదయంతో ఒప్పుకోవాలంట హృదయంలో ఆయన ధ్యానం ఉంచుకోవాలి అలాగే రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాల ఏమనగా ఆయన విశ్వాసముంచు వాడవడును ఎగ్గుపడని లేఖనము చెబుతున్నది మనుషులు కాదు ఈ లేఖనము నిరార్ధకము కానిది ఇది జీవము ఎందుకంటే వాక్యమే దేవుడుగా ఉన్నది అందుకనే ఎలయ్యనగా నీతి కలుగున్నట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును ఆ రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఎల అనగా ఆయన ఎందు విశ్వాసముంచువాడవడును సిగ్గుపడని లేఖనము చెప్పుతున్నది మరి మనం సిగ్గుపడే ఉండకూడదని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మన హృదయంలో విశ్వసించాలా ఆ రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలా ఒప్పుకున్న రక్షణను మనము కాపాడుకుటకు ప్రయాసపడాల అని మరి లేఖనము చెప్పుతున్నది అంటున్నాడు ఆ యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు గ్రీకుడని గ్రీకు దేశస్తుడని యూదుడని భేదము లేదంటుడు ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల తృపచూపుటకు ఉన్నాడంట ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన కృప కత్య సంపూర్ణుడు కృప సమృద్ధి గలవాడు ఆయనను మనము ఒప్పుకోవాల హృదయంలో మరి ఆయన మాటలను భద్రపరుచుకోవాలి మనకు ఆయనే ఆధార భూతుడు అది రోమ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నాలుగో అధ్యాయము ఆరో వచనం చూద్దాం రోమా నాలుగు ఆరు ఈ ప్రకారము ఈ ప్రకారమే లేకుండా దేవుడు దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు ధన్యుడని దావీది కూడా చెప్స్తున్నాడట మనము నీతిమంతులుగా ఉండటకు ప్రయాసపడాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావిదు కూడా చెప్పుతున్నాడు అంటుడు ఏలయనగా ఏల తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయ్చితం నొందినవాడు ధన్యుడు అంటున్నాడు అతిక్రమములు మన పాపాలకు ఆయనే పరిష్కారం అందుకనే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటు. ఆయన చేత ఇతడు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు మరి మనము ధన్యులుగా ఉండాలంటే ఆయనను అనుసరించాల దేవుడు ఇచ్చే సాక్ష్యం ఇది అది మనము కాపాడుకునే వారిగా అందుకని మరి దేవుడొక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు ఆయనే ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాజులకు రాజు ఆయనే మరి మనకు సాలిన దేవుడుగా ఉన్నాడు అందుకని దేవుణ్ణి మాటలు ఎప్పుడు రోషివేసే వారిగా మనము ఉండకూడదు ఆయనను అనుసరించే వారిగా ఉండాల రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఎపిస్లెక్ రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనము అది క్రియల కలిగినది కాదు అది క్రియల వలగిన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అంటుంది మరి దేవుడు అది క్రియల వలన కలిగినది కాదు అంటుంది గనక ఎవడును అతిశయపడ వీలు లేదంటున్నాడు మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం మన సొంతది ఏమీ లేదు అందుకనే మన క్రియలు మరి ఆయనను కనుపరిచేవిగా ఉండాల ఆయన ప్రేమను వ్యక్తపరిచేవారిగా మన క్రియలు ఉండాల మన నడవడి మరి ఇతరులకు అనుకూలంగా అంటే దేవిని మనలో నుంచి చూపేవారిగా మనము ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే సృష్టింపబడిన మనం మనం ఆయన దాన ఆయన చేసిన పని అయినా అంట మనము ఆయన చేసిన పని అయ్యున్నాం అంటున్నాడు మరి ఎందుకంటే ఆయన్ని మరి మరి సర్వశక్తి కలిగిన దేవుడు మరి ఆయన మాట మనము వినేవారిగా ఉండాలి తెసులోనికి ఒకటో తెసురునిక రాసిన పత్రిక ఒకటి తొమ్మిది ఒకటో తెసులోనిక ఒకటి అధ్యాయము తొమ్మిదో వర్షంలో మీ యొద్ధ మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూడ్చి తెలియజెప్పున్నారు అంటుంది మీ యొద్ మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూడ్చి తెలియజెప్పున్నారు ఏమని మరియు మీరు విగ్రహములను విడిచి విడిచిపెట్టి జీవము సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును ఆయన విలుస్తున్నాడట జీవముగల గల జీవము గల వాడును సత్యవంతుడు నగు దేవునికి దేవుడు ముతులో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగా దేవిని వైపునకు తిరిగి ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటున్నారు మరి ఎవరు తెలియజేసేవారు మనం గమనించుకోవాలి రాబోయే ఉగ్రత నుంచి తప్పించుట కంట ఆయన కుమారుడు ఏసు పరలోకం నుండి వచ్చు ఎదురు చూచు ఎదురు చూచుటకును మీరెలాగా దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటే ఇవారు మరి దేవుని విషయంలో ఉన్నవారు మరి వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలు అనే విషయంలో అన్ని కూడా సాక్ష్యం ఇచ్చే వారిగా మనము ఆ రకంగా నడుచుకోవాలని మరి ఆయన ఉగ్రత విషయంలో దేవుడు మాట్లాడుతున్నా దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన యొద్ మాకు ఎట్టి ప్రవేశము కలదో మరి అక్కడ ప్రజలే చెప్తున్నారు అంటున్నాడు జనుడు మమ్మని గురించి తెలియజెపుస్తున్నారు దేవు వందనాలు చెల్లిస్తున్నాము రెండు రెండొక రంది ఐదు ఇరవై రెండొక రందిలో ఐదు ఇరవైలో రెండు ఒక రంది ఐదు ఇరవై చూద్దాము కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని సమాధాన క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బచమాలు కొనుస్తున్నాము అంటు దేవుడు మా ద్వారా దేవుడు మా ద్వారా వేడుకొనట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బచమాలు కొనుస్తున్నాము అంటుంది ఎందుకంటే ఆయన సమాధాన పడవంటున్నాడు దేవినితో సమాధాన పడుడి క్రీస్తుకు రాయభారమైన రాయబారమై దేవినితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను ఎందుకనగా మనం ఆయన ఎందు దేవిని నీతి ఎగినట్లు మనము ఆయన యందు దేవిని నీతి అగనట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేసిందంటే ఆ రక్షకుని మన కోసము పాపముగా చేసిందంటుడు అందుకనే మనము తెలియని వారికి మరి ఈ రక్షణ స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి మరి సమయము మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి ఇష్ట ప్రేమను అనేకులకు ప్రకటించే వారిగా ఉండాలి ఎందుకంటే ఈ సమయము మరి దొరకకపోవచ్చు ఎందుకంటే దినమును చెడ్డవి కనుక మనము సమయమును పోనించుకునే వారిగా ఉండకూడదు అందుకని మరి దేవుని విషయంలో మనము ఎప్పుడైనా కూడా మరి వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు ఎవరు కలిస్తే వాళ్ళకి బట్టి మనము ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించేవారిగా ఉండాల ఎందుకంటే ఆయన నీతి కలిగిన దేవుడు ఆయన సజీవుడు అందుకనే మనము ఆయనను అనుసరించే వారిగా ఉండాలా అందుకనే క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుసున్నాను యందు దేవిని నీతి అగునట్లు మనమంట ఆయన యందు దేవిని నీతి అగనట్లు పాప ఆయనను మరి మన కోసం అంటే ఆయన పాపముగా చేసిండ దైవ కుమారుని మన కోసము పాపముగా చేసిండు పాపమేరుగా మరి మనము ఎవరి గురించి ప్రయాసపడటం లేదు మన గురించి మనమే పడుతున్నాం కానీ మరి మనం సువార్త గురించి ఏమాత్రం కూడా ఎవరికి రక్షణ సువార్త ప్రకటిస్తున్నామో మన హృదయాలను మనము పరీక్షించుకునే వారిగా ఉండాల ఎందుకంటే మరి దేవుడు మరి అందరి హృదయాలను మరి పరీక్షించేవాడు కనుక మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి మన క్రియలు ఏబుదంగా విధంగా ఉన్నాయి మన నడత మన నో నోటితో మాట ఇవన్నీ మనము దేవుని ఎందు జాగ్రత్తగా ఉండటకు మరి మనము జాగ్రత్తగా ఉండి ఆయనను మహిళపరచటకు సాక్షులుగా ఉండటకు ప్రయాసపడాల ఎందుకంటే ఈ దినముల్లో ఉన్నాం అంత ఉన్నాం కాబట్టి మరి ప్రభువును విడవకుండా ఆయన ఆత్మను అనుసరించి మనము మరి బలపడి అనే కొన్ని రక్షణ సువార్త ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మీకు వందనాలు మరి ప్రార్థించుకుందాం పరశుద్ధమైన తండ్రి ప్రేమగల రాజా మీ పరశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలనైనా ప్రభావ వాక్యందరూ మాట్లాడడం మరి మా హృదయాలను మేము సరి నీ అందు కలిగి ప్రవా ప్రేమ కలిగి ప్రయాసపడి ఉండటకు నీ అందు అంట కట్టపడి ఉండటం తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆయన మా నడకను మా మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవమును ఉంచుకొని ప్రభావ నీకు మహిమతి చెబుడలుగా లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు దయచేయమని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని చేస్తున్నాం ఈ సునామంలో అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ అందరికి ప్రైజ్ లాట బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రదర్ అంశాల కోసము ప్రార్థిస్తాము కనిపిస్తాం అంశాల కోసం ప్రార్థించైనా పరిశుద్ధిట పైమున్నతుడా సరశక్తి మంత్రుడ జీవంగల ప్రభానికే వందనాలు ప్రభా నిన్న నేడి ఇంతన తండ్రినికే వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఎస్ ప్రభ వాక్య చెత మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు వందనాలు ప్రభ వాక్యంతరంగా జీవించి మేము లోబడాల ప్రభ అయాని రాకడా తితరులో ఉంది ప్రభ మేమతి పరిశుద్ధంగా ఉండి యేసుప్రభ ఏసు ప్రభ నిన్ను సూతించుకునే ఘనపరుస్తూ ఉండాల ప్రభ ఏతని నీకు వందనాలు ప్రభ యేసుప్రభ మా ఎటువంటి తప్పులున్నా పాపాలను క్షమించండిని ఆయన పరిశుభరచండి ఈ వాకింట్లతో యసుప్రభ ఈ రోజు మాట్లాడినారు ప్రభ అయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ రా యసుప్రభ వచ్చిన పదొకబడిని దీవించండి ఆశీర్వదించి రక్తప్రష దయచండి నా తండ్రినికే వందనాల స్తోత్రంలో చర్స్ందైనా కుటుంబాలు మారుమారకుండా కుటుంబాలకు రక్షించుకోండి ఆయన బలపరచండి దీవించండి ఆశీర్వదించండి నిరాకడకే సిద్ధపరచుకోండి తండ్రి యేసుప్రభానికి వందనాలు ముఖ్యంగా యశుప్రభ కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మది దయచండి పదో బలపరచండి మరి యేసుప్రభ నీకు వందనాలు ప్రభ మరి ఏసు ప్రభ మరి కుటుంబాలు ఏసు ప్రభావ ఇంతమంది ఏసు ప్రభా కుంగి కృషిస్తున్నారు ప్రభావా పట్ల పరిస్థితి గొప్ప అద్భుతాలు ఆచక జరిగించండి సైతాన్ రాజ్యం నుంచి విడుదల పొందాలా కుటుంబాల సమాధానం నెమ్మది దయచేయండి ప్రభ విడుదల కలగ చేయండి నెమ్మది దయచేయండి శాంతి దయచేయండి యేసు ప్రభానికే వందనాలు ప్రభ కుటుంబాలంతా బలపరచండి అభిషేకించి మీరు వాడుక్కోండి నా తండ్రి నీకు వందన సంకల్పము నిశితము ఏమైందిదో ప్రభ ప్రతి ఒక్క గొప్ప అద్భుతాలు ఆచక జరిగించండి దివ రక్షించుకోండి తండ్రి యేసు ప్రభానికే వందనాలు ప్రభ మరి యశ్వ్రభ మరి అంశాల కోసం ప్రార్థిస్తున్నానైనా ఎంతమంది హిసుప్రభ మరి యశప్రభా రోగాల్లో కుంగిస్తున్నాడు ప్రభా వాళ్ళ పట్ల గొప్ప అద్భుతం మీ జరిగించండి ఆచకం మీ జరిగించండి తాకండి సుతపరచండి మంచి ఆరోగం తుసత దైచండి బలపరచండి అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా దేవలో బహుబలంగా వాడబడాలా ప్రభా అద్భుతంగా మీరు వాడుకోండి ఆ బిడ్డకి ఏసారి జరగకుండా ప్రభావ మీరే తోడే నడిపించండి విజయానికి దయచేయండి కుటుంబ సంగతి మర్మాలోచిత మీరు మాట్లాడండి ప్రభా వాళ్ళ భర్త ఏసు ప్రభా తాగు నుంచి విడుదల పొందాలా అప్పుడే కూడా రక్షింపబడాలా ఆ కుటుంబం తోడే నడిపించి విజయానికి దయచేయండి తేవా ఏసు ప్రభావ ఇచ్చిన ఇద్దరు పిల్లలు బట్ నీకు వందనాలు వాళ్ళంతా సేవకే వాడబడాలా వాళ్ళ చదువుల వాళ్ళ భవిష్యత్తే దీవించాడు ఆశీర్వదించి రక్తపోష దయచేయండి సేవలో మీరు బలంగా వాడుకోండి ప్రభావ నా తండ్రి రాజేష్ ప్రధాన విషయంలో ప్రార్థించడం తేవా క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి ఆ బిడకి యశసు ప్రభా వందనాలు రక్షింపబడాలా తెవా కుటుంబంతో రక్షించుకోండి ఈ నామానికే మేమ తెచ్చుకోండి ఈ నష్టం ముట్టండి తాకండి మరి పక్షపాతం ఎంతోకన్నా బాధపడుతున్నా మన బ్రెయిన్ ట్యూమర్ నుంచి సర్జరీ జరగకుండా ప్రభ కాచి కాపాడండి అక్కడ ఏం గడ్డ వస్తుందో నీకు తెలుసు నా ప్రతి ఒక్క యేసుప్రభ అది కూడా క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి అబిడ్డకున్న పాపాలను నిషేమించండి దేవా రక్త ప్రోక్షను దయచేయండి యేసుప్రభ కొడుకు బిడ్డని కూడా దీవించండి ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో బిడ్డని నడిపించండి దేవా చదువుకున్న శక్తి జ్ఞానం దయచేయండి వాళ్ళ భర్తను కూడా ముట్టండి తాకండి ఆయన షుగర్ నుంచి విడుదల దయచేయండి అంటే ప్రతి ఒక్క ప్రాబ్లం విడుదల పొందాలా కుటుంబం అంతా ప్రభాని శాంతికి సంపూర్ణంగా విశ్వాసానికి బలపరచండి నా తండ్రి యశు ప్రభ దీవించండి ఆశీర్వదించండి మరి అనుసేమని కూడా ముట్టండి జ్ఞాపకం చేసుకోండి దేవా మరి కాలు సజ్జర విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి నేను ఆమెకే మేమరించుకోండి ఆ బిడ్డ ఉద్యాపలు జ్ఞాపకం చేసుకోండి అయినా మరి ఏమైనాదో ని చిత్తంలో ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో బిడ్డ జీవితం విజయాన్ని మీరు దయచేసి కుటుంబం అంతే రక్షించుకోండి ఆయన ఆ బిడ్డ ద్వారా ప్రభా వేరే జరిగించండి విశ్వాసానికి బలపరచండి దేవా మరి సరికృష్ణ విషయంలో ప్రార్థిస్తున్న దేవా అప్పుడే కూడా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా దేవా అప్పుడే కూడా విశ్వసించాలా ఇంకా కుటుంబం అంతా రక్షింపబడాలా ప్రభావ కూడా తెలియక తెలిసేసిన పాపాలను క్షమించి రక్త ప్రోషణ దయచేయండి అప్పుడే జ్ఞాపకం చేసుకోండి దేవా విడుదల దయచేయండి ఆ ట్రీట్మెంట్లంతా మీరైతే ఉడయండి దేవా మెడిసిన్ రక్తపోషణ దయచేసి ఆకిపిడిగా నిలబెట్టండి దేవా మరి లక్కి చిన్న పాపను విషయంలో ప్రార్థిస్తున్న దేవా మరి బోన్ యేసు ప్రభా కాలు దగ్గర పెరుగుతుంది నాయన మరి ఎన్నో విషయాలలో ప్రభావ మరి ఎన్నో సార్లు మరి జరిగింది ప్రభా మళ్ళ జరగనికి వీ లేదు అది కాలు ఏదో విధంగా జరగాల స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి కుటుంబంతో రక్షించుకోండి దేవా ఏసు ప్రభ కుటుంబ విశ్వాసానికి బలపరచండి దాతండ్రి మీరు కుటుంబం అంతా రక్షింపబడాలా నిరాకడకి ఇష్టపరచుకోండి శివదాసు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నానైనా ఆవిడ జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ బ్రెడ్ క్యాన్సర్తో ఎంతో బాధపడుతుంది ఏమన్నసుడు ప్రభావ ఆవిడ అగ్రికల్చర్ అయి పెట్టండి కుటుంబం అంతా నిన్ను సేవించి ఆరాధించి నేను ఘనపరిచేపెట్టే కుటుంబం అంతా వాడబడాలా మీరు వాడుకొని నామనికే మేమ తెచ్చుకోండి నా తండ్రి మరి దిల్లీ పరిశ్రమలో ప్రార్థించిన దేవా బ్రదర్కి ముట్టండి తాకండి స్వస్త పరచేయండి మంచి జాబ్ని అనుగ్రహించండి దేవా ఉన్నత స్థాయిని నిలబెట్టండి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని సేవల బలంగా మీరు వాడుకోండి ఇచ్చిన ఇద్దరిని చిన్నపిడ్డలు కూడా ముట్టండి ఆయన వాళ్ళ భవిష్యత్తు దీవించి ఆశ్రమించి రక్తపో దయచేయండి లెక్క ఇద్దరు భద్ర పర్చండి దేవా మంచి చదువుకొని ఉన్నత స్థాయిని నిలబడాల చిన్న బిడ్డలు కూడా తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి అన్విక పాపను ముట్టండి తాకండి మరి ఆ పిడ ఐ కాయ షుగర్ నుంచి విడుదల పొందాలా స్వస్థత దయచేయండి కుటుంబంతో రక్షింపబడాలా దేవా ఏసుప్రభ తల్లిదండ్రుల పాపాలు యేసు ప్రభ క్షమించండి నాయన రా తండ్రిని వందనాలు ప్రభ చిన్నపిడ జ్ఞాపకం చేసుకొని రక్షించుకోండి దేవా ప్రతి ఒక్క సైతన్ కులాల ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం అని దయచేసి ఆ చిన్న పాపకు మార్గం తెరవండి ఏసుప్రభ మరి ఐష్ షుగర్ కూడా వస్తుంది ప్రభా ఆ పిడ్సు నుంచి విడుదల విడుదల పొందాలా ప్రభా వీరే కారం జరిగించిన ఆమె ైమ తెచ్చుకోండి తిమోతి బ్రదర్ ముట్టండి తాకండి స్వసపరచండి దేవా ఆ బిడ్డ కాలు వేసు ప్రభా సర్జరీ జరిగింది ప్రభ మరి ఎందుకు ఇసు ప్రభా సేవ కూడా ప్రభావ విధంగా జరిగింది ప్రభా ఈ క్షణమైన బిడ్డ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా దేవా సంపూర్ణంగా స్వస్సత దయచేయండి నా తండ్రి ఆవిడ ఇసుప్రభ మునుపడకుండా బరమైన సేవ చేయాలా సాక్విడిగా నిలబెట్టండి దేవా తిమోతి బ్రదర్ కి మీరేతో నడిపించి విజయానికి దయచేయండి నాగేశ్వర బ్రదర్ ముట్టండి తాకండి లంగ్స్ ప్రాబ్లం చేసి ప్రభా కిడ్నీ ప్రాబ్లం విడుదల పొందాలా దేవా ఆవిశ్వాసాలు పడుకోనికి వీలెదివా పపిటే కుటుంబంతో రక్షింపబడాలా నిసాక్షి నిలబడాలా ప్రభావ విజయాన్ని మీరు దయచేసి రక్షించుకొని ఆమెనుకే మన మీ తెచ్చుకోండి నితిని ముట్టండి మరి యాక్సిడెంట్ అయింది ప్రభా ఏసు కృష్ణ నామంలో కుటుంబం అంతా రక్షింపబడాలా దేవా మరి ఏసు ప్రభా కాలు ముట్టడి తాకండి స్వస్త పరచండి విడుదల దై బ్రదర్ ముట్టడి తాకండి స్వస్తపరచండి దేవాడ పడకొంచే లేవనెత్త పడును కాక ఆ బడ ఏసు దేవా నీసుకో ప్రభా బలమైన సేవ చేయాలా దేవా బలమైన పాత్రకు మీరు వాడుకోండి ప్రభా అవిడ అగ్నికంచ పర్ల కొత్తగా కాపుడు దండి దురాత్మ దగ్గర దయ్యాలు చీకట్లసంలో కుటుంబానికి విడుదల తీచేయండి ఏసు నామంలో దేవా ఆ కుటుంబం అంతా విశ్వాసాలకు బలపరచబడాలా సత్తాన్ని ఏ ప్రభా కుటుంబం అంతా ఏసు కృష్ణ ప్రభ మీరే సహాయం ఇచ్చేయండి ఏసు ప్రభానికే వంద నాలుగు ప్రభా ేసు కృష్ణనామల కుటుంబం అంతా సాక్షిని పెట్టి రాకడ సిద్ధపరచుకుంటే ఏసు ప్రభానికి వంద నాలుగు ప్రభ నీరాకడతరులో మరి అనేక కుటుంబాలేసుప్రభ నీ కొరకు సిద్ధపడను కాక గొప్ప విజయాన్ని దయచేయండి దేవా మన హాస్పిటల్లో ఎసుప్రభ అనేక ఆత్మలు ఏసు ప్రభ మలుగుతున్నాయని ఆయన ఆపే యేసుకృష్ణనామల ఆ రోగాలు కూడా స్వస్త విడుదల పొందును కాక ప్రభా దురాత్మ అంధకార చీకటి నుంచి బిడుదలు దయచేసి పతకొండ సాక్షి నిలబెట్టండి మంత్ర కట్టలు బంధకాలు కట్టలను వీరగొట్టండి ప్రభావ యేసు నడిపించండి నాయన నా తండ్రికి వందన అనుప్రభ ఎంత మంది ఈ రోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయో నాయన అక్కడంతా యశసుప్రభా దురాత్మ శక్తులు అంధకార శక్తులు గర్తించండి అమాసపూర్ణ శక్తులను గర్తించండి వాళ్ళంతా యేసుప్రభ ఎవరు కూడా యాక్సిడెంట్ జరగడానికి వీలలేదు ప్రభావ పతకొపిటొచ్చు టక్నికల్ చే పెట్టండి దేవా ఏసు ప్రభానికే వందన అయ్యా ఎవరి అస్సలు చుటాకి నీ కంచనా పెట్టండి నాయన వాళ్ళ చుటాకి మంచి ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి దేవా ఏసు ప్రభా అనేక పథక పెట్టేది ప్రభా ేసు దుష్టించేతకుండా వీలేదు ప్రభా వనంతా ఏసు నీ రాజ్యాన్ని కట్టెపెట్టగా వాడబడాలా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా సైతాన్ని నుంచి విడుదల పొందాలా ఏసు పాపం నుంచి విడుదల పొందాలా ప్రభా మీరే కార్యం జరిగించండి నాయన తండ్రి ఏసు ప్రభ చిన్న బిడ్డల దేవా ఏ దుష్టుడు ఉంట ముట్టకుండా ప్రభా నీ కాపురండి రక్షణ మార్గం నడిపించండి నాయన యేసు వందనాలు ప్రభా ఏసు ప్రభ మరి మరి అనేక మంది ఏసుప్రభ హాస్పిటల్లో మరి ఆత్మ లేసు ప్రభ మరి వైరస్ నుంచి విడుదల పొందాల ప్రభావ ప్రతి ఒక్కడ కాపుదర శోధన కొట్టివేయండి నాయన ఏసు ప్రభానికే వందనాలు దేవ బంధకాలు కట్లను విరగొట్టండి మరి అనేక మంది నేను తెలుసుకోకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ఆయన వాళ్ళంత చుట్టూ ప్రభావ పగ్నిక జన పెట్టండి వాళ్ళంతా సర్ది సహాయం చేయండి ఎవరు కూడా నశించడానికి వీల్ లేదు వాళ్ళ కొరకు లోకానికి వచ్చిన దేవుడ భక్తం కాచింది తండ్రివి ఏసు ప్రభ వాళ్ళకి చూపించండి ప్రభావ నీ కృపను నీ ప్రేమాన్ని నీ దయ్యాన్ని చూపించండి ఆయన రాత్రి కాలం నుంచి పతొక్కటి నుంచి అగ్నికంచ పెట్టండి అని ఎంతమంది ఏసు ప్రభా పాసులను ప్రభా అబద్ధ బోధ నుంచి మోసం నుంచి పొందాలా వాళ్ళు కూడా ప్రకటి వాడబడన వారితో మీరు దర్శించి మీరు మాట్లాడిన స్వాన్ని వినిపిచేయండి పదొకటిని మాట్లాడే దేవుడ ప్రభయ ప్రభావరిని హెచ్చరించండి బలపరచండి నాయన ఏసు ప్రభా కుంగిన వారు లేవనెత్తే దేవుడ ప్రభ పతా లేవనెత్తండి సత్యంగా వాడు కూడా శక్తి తేయండి ప్రభ యేసు ప్రభానికి వంద నాలుగు ప్రభావ ఎంత మందికి సువార్థ అందలేదో ప్రభా వాళ్ళందరికీ సువార్థ అందబడము కాక ఆయన మాలమూల గ్రామంలో పతోక బిడేశ్రభా సేవకు నిల పెట్టండి సత్యాన్ని ప్రకటించడం శక్తి తేండి నాయన అయానికి వంద నాలుగు ప్రభావ పతొక్క అగ్ని కర్చన పెట్టండి ఆయన నా తండ్రి సత్తాన్ని ప్రకటించాలా ప్రభా ఏసు ప్రజలంతా విడుదల పొందాలా దేవా ప్రతి ఒక్క షోధ నుంచి విడుదల దయచేసి రక్షించుకొని ఈ నామానికై మా తెచ్చుకోండి ప్రభా నీరాకడ అతి త్వరలో ఉంది ప్రభావ ఎవరు ఏసుప్రభ నేను గుర్తెరగని ఏప్రభ సమయంలో ఉన్నారని ఆయన వాళ్ళ దర్శన శక్తి దయచేయండి ఏసుప్రభ బుద్ధి గల కన్యకలగా జీవించి దయచేయండి నాయన ఓ నా ప్రభానికి వంద నాలుగు ప్రభాన్ని తెలుసుకుని ఈ ప్రకారంగా జీవించలేక లోబడకుండా ఉన్నారు ఆయన ఏసు ప్రభానికి వంద నాలుగు ప్రభ యేసు ప్రభానికి వంద నాలుగు ప్రభా పత సత్యాన్ని ప్రకటించాలా ఏసు ప్రభ విశ్వాసులు సేవకులు ఏసుప్రభ పత డతో మీరు మాట్లాడండి నాయన నువ్వు మాట్లాడే దేవుడు ప్రభావ ఎవరు కూడా నశించకుండా ప్రభ కాచి కాపాడండి దేవా గుర్రాలు కూడా మోసపోకుండా పతొక్కడ జ్ఞానం దయించండి రాత్రి యేసుప్రభ రాత్రి కాలంలో ప్రభ ఈ చివరి కడవర వర్షతితో అభిషేకింపబడాల దేవా ఈ ఆగ్ఞాభిషేకం పతొక్క పిడకు దయచేసి బలపరచండి అభిషేకించండి నాయన యేసు నీకే వందనాలు ప్రభావ పతొక్కడ విడుదల పొందాలా మీరే కారం జరిగించి ఈ నామానికే మాయమేమేమేమేమే తెచ్చుకోండి ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు పత బలపరచండి అభిషేకించి మీరు వాడుకొని దాని ప్రకారంగా జీవించాలా ప్రవ్వ మీరే సహాయపడండి దేవా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభావ మీరే వికారం జరిగించండి ఆయన ఏసు ప్రతి ఒక్క బిడ్డలు ఎక్కడైతే ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్నికంజన ఇంకా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రగా మీరు వాడుకోండి మరి కేపీ బ్రదర్శన్ కూడా ముట్టండి తాకండి శ్సపరచండి మంచి ఆర్గం స్వస్సత ఇంకా బలమైన సేవ చేయాలా నీ నడిపింపు కలగా చేయండి నీ కూడా మన మర్మాల చేత మీరు మాట్లాడండి ప్రవ్వ అయా మంచి ఏసు ప్రభా న పరుల దయచేయండి నీ ఒక దర్శనం దయచేయండి ప్రతొకటితో మీరు మాట్లాడండి దీపా మీరు మాట్లాడితే ఎవడప్రభ ఏసు ప్రభానికి వందన ప్రతొక్కడు ఆత్మ పొందుకోవాలా సేవ చేయాలా రోజం కలిగి జీవించాలని కొరకు నాయన మీరు అక్కడ తి మీరు సహాయపడండి గొప్ప దయచేయండి నా తండ్రి ఏసు వందన పతొక్కడి అగ్ని కంచనా పెట్టి వాళ్ళకున్న ఏసు ప్రభా దీవన్లో ఆశీర్వాదం పొందును కాక గొప్ప విజయాన్ని దయచేయండి వాక్యాసారంగా జీవించి దయచేయండి నాయన ఏసు ప్రభిడితో హెచ్చరించండి బలపరచండి దీవించండి ఆశీర్వదించి ఈ రాక పతొక్క బిడ్డని సిద్ధపరచుకోండి రాత్రి కాలం ముందు పతొక్క బిడకు మంచి నిద్ర దయచేయండి ప్రభావ ఏసు ప్రభాని ఆత్మజీవం శరీరము నీ చేతిగా పగిస్తున్నాం నాయన పతొక్క బిడకు తోడై నడిపించి విజయాన్ని మీద దయచేయండి ఏ దుష్టుడు ఉండడానికి వీలేదు ప్రభావ వాసనంలో గతిస్తున్నాం ప్రభా రాత్రికాల పతొక్క బిడకు తోడయండి ఈ బలమైన నష్టంతో తాకండి విజయంపై చేస్తున్న బలమైన సేవ చేయాలదేవా బలమైన పాత్ర మీరు వాడుకొని ఈ నామానికే మైమ తెచ్చుకోమని నజడనే శ్రీకృష్ణ తండ్రి ఆ మన ప్రభుల ఏస్తు క్రీస్తు కృప సమాధానం నడిపింది మనకి అందరికీ సదాకాలం తోడి గడతాం ఆమె ప్రెజరాన్స్ ఇస్తారు అందరికి ప్రెజరాన్స్ అందరి అందరం ఖూప కా